గణపతి బృంహవామహే కవీకవీనాపమశ్రవస్తమ జ్యేష్టరాజు బ్రహ్మణా బ్రహ్మణ స్థా ఆను వన్మోగిపత సదాశివసరంభా శంకరాచార్యమ్యమాన్ అస్మాచార్యపర్యంతే గురంపరా అనుకృతే సూత్రం చూడగానే విషయవాక్యం స్ఫురణకి వస్తుంది సూచనాకు సూత్రం సూచిస్తుంది ఇది విషయవాక్యం లేదు అంతేకాని అక్కడ మళ్ళీ ఇదో విషయవాక్యం అని ఎవరిలో వచ్చి చెప్పరు ఆ అను అనే మాటను బట్టి విషయవాక్యం తెలిసిపోతుంది నతత్ర సూర్యో భాతి న చంద్ర తారకము విద్యుతో భంచుకుతో భాంతమను భాతి సత్యం సర్వం ఆదు అనుసరించి చేయు కృతి అనుసరించి చేయడం అక్కడ చేయడం ఏమిటంటే భానము అనుకృతి సో అది విషయవాక్యం ఆ విధంగా విషయవాక్యాన్ని అర్థం చేసుకోవాలి భాష్యం నూర్యో భాతి నంద్రతారే మా విద్యుతో భాంతి కుతో కుతోయమగ్ని తమే భాంతమనుభాతి అసా సర్వమిదం విభాతి సమామనంతి ఆమనంతి అంటే పఠిస్తున్నారు వేదం వేదానికి అవనాయము అని పేరు అందుకోసమే వచ్చింది ఆమనంతికి అమ్నాయ పఠిస్తున్నారు చక్కగా పఠిస్తున్నారు సమామనంతి ఎవరంటే అథర్వవేదీయులు పఠిస్తున్నారు ఇది ముండకోపనిషద్ వాక్యం ఈ విధంగా పఠిస్తున్నారు ఆ వాక్యానికి స్థూలంగా అర్థం ఏమిటంటే ఆ ఆత్మస్వరూపము విషయములో తత్మస్వరూపమునందు సూర్యుడు ప్రకాశించడు చంద్రుడు నక్షత్రములు కూడా ప్రకాశించడు ఈ మెరుపులు కూడా అక్కడ ప్రకాశించవు విద్యుత్తుడు ఇక అగ్ని ఏ ప్రకాశించకపోతే అగ్ని ప్రకాశించడని వేరే చెప్పాలా కుతోయజమగ్ని ఆత్మస్వరూపాన్ని అనుసరించే తమేవ అది ప్రకాశిస్తూ ఉంటుంది భాంతం తమేవ ఎప్పుడు ప్రకాశిస్తూ ఉండే ఆత్మస్వరూపాన్ని అనుసరించే అనుభాంతి సర్వం సర్వము అనుసరించి ప్రకాశిస్తుంది అంటే ఆత్మ ఒక్కటికే స్వయం ప్రకాశము మిగిలిన సర్వము ఆత్మచేత ప్రకాశింపబడేది ఉన్న పరిస్థితి అండి మీరొక్కరే స్వయం ప్రకాశ స్వరూపు మిగిలిన సర్వము ఆత్మచేతనే ప్రకాశింపజేయబడుతూ ఉంటుంది మీరు కూడా కృష్ణాంతం చెప్తారు ఈ కోల్మైన్లోకి వెళ్ళాడు తను కోల్మైన్ లోపల చీకటి గట్టిగా ఉంటుంది కదండి అక్కడ సూర్యకాంతి ఏమీ చొరబడదు కదా ఆయనకి హెడ్కి ఒక టోపి ఉంటుంది ఆ టాపిక్ ఉంటుంది అది వ్యస్తత ఇ ఇతను అక్కడో ప్రకాశిస్తూ ఉంటాడు ఇతను ఇటు తిరిగితే ఇటువైపు ప్రకాశిస్తుంది అటు తిరిగితే అటువైపు ప్రకాశిస్తుంది వెనక్కి తిరిగితే వెనక్కి వైపు ప్రకాశిస్తుంది ఏ వైపు ఇతను తిరగడో అక్కడ ప్రకాశమే ఉండదు మీరు కూడా అలాగే యూఆర్ లైక్ దాట్ మీరు ఎటు తిరిగితే అటు జగత్తు ప్రకాశిస్తుంది మీరు మీరు మార్కెట్ అంటే మార్కెట్ ప్రకాశిస్తుంది మాల్ అంటే మాల్ ప్రకాశిస్తుంది మీరు దేవుడు అంటే దేవుడు ప్రకాశిస్తాడు మీరు అనేదాక దేవుడు కూడా ప్రకాశించడం మీరు అనాలి దేవుడు హనుమాన్ దేవాలయము తాడుకున్న హనుమాన్ దేవాలయము అంటే అప్పుడు హనుమాన్ దేవాలయం ప్రకాశిస్తాడు హనుమంతుడు అంటే హనుమంతుని ప్రకాశిస్తాడు మీరు అనుకుండగా మీరు మాళ్ళకి వెళ్ళారనుకోండి ఆ ఆ దేవాలయం అలా పడి ఉంటాయి ప్రకాశించవు అలాగే హ్యూమన్ రిలేషన్స్ కూడా ఈయన నా భార్యాన్ని వీడంటే ఆవిడ ప్రకాశిస్తుంది వీడు అనకపోతే ఆవిడ ప్రకాశించండి ఐ హోప్ యూఆర్ గట్టింగ్ ది పాయింట్ దట్ ఐ మేకింగ్ ఎందుకంటే మీరు వేదాంత విద్యార్థులు కాబట్టి యువత యువకులు గెట్టు మామూలు వాడికి తెరవదు మామూలు అనుకుంటాడు ప్రకాశిస్తూనే ఉంది కదా అనుకుంటాడు వాడికి తను తను తెలుసుకున్నప్పుడే ప్రకాశిస్తుందనే తెలుసుకోవడం చాలా కష్టం జ్ఞానము జ్ఞేయము కలిసి ఉంటాయని తెలియడం అదేమంత తేలికైన మాట కాదు కాబట్టి ఈ ఆత్మస్వరూపం ప్రకాశిస్తూ ఉంటాయి దాని ఎందు సకల జగత్తు కూడా ప్రకాశిస్తుంది తర్వాత చిత్రం ఏంటంటే ఆత్మకంటే భిన్నమైన దేవుడు కూడా ఆత్మచేతనే ప్రకాశింపజేయమంటాడు చేత ఆత్మకంటే భిన్నమైన దేవుడు ఆత్మప్రకాశ్యుడే అవుతూ ఉంటాడు నాకు ఇవేళ కాలిఫోర్నియా నుంచి ఒకతనం ఉత్తరం రాశాడు ఈ అద్వైతం ద్వైతం గురించి మంచి బుద్ధిమంతుడు అతను ఎక్కడో ద్వైతం ద్వైతాచార్యుడు వెళ్తూ ఉంటారు కదా ద్వైతం చెప్పేవాళ్ళు వాళ్ళు వెళ్ళి ఏదో మంత్రానికి అర్థం చెప్తుంటే విన్నాడు ఆయన అసలు ఎలా చెప్తారా ఇంకా అది విని తన అనుభవాన్ని ఒక ఉత్తరం కింద రాశాడు నాకు ఖాళీ లేకపోయింది ఈవేళ అది అది ఎక్కడో సో ప్రింట్ చేసి తీసుకొచ్చి మీకు వినిపిస్తున్నా సో తమేవ భాంతమనుభాతి సర్వం అదే విషయాన్ని పునః వివరిస్తూ తస్య భాష సర్వమిదం విభాతి ఆత్మచైతన్యం యొక్క ప్రకాశం చేతనే ఈ సర్వము ప్రకాశిస్తోంది అని ఉంది ఇక్కడ తచ్చబ్దం తప్ప ఆత్మ అనే మాట ఎక్కడా లేదు నేను చెప్పాను ఆత్మ అని తచ్చబ్దమే వినబడుతోంది అక్కడ అది అది అది ఇప్పుడు అది ఏమిటది అని చర్చ మంచి అధికరణం ఎత్రమనుభాతి భాసా విభాతి సహ దాని గురించి ఇప్పుడు మనం చర్చ చేస్తున్నాం అది అది ఏమిటది దేని విషయములో ఏది ఉంటూ ఉండగా ఈ భాంతం సర్వం అనుభాతి దేని యొక్క ప్రకాశం చేతనే ఈ సర్వమిదము ప్రకాశిస్తోందో అది దాన్ని అనుసరించి సర్వం ప్రకాశిస్తోంది దాని ప్రకాశం చేతనే సర్వం ప్రకాశిస్తోంది అన్నారు అది ఏమిటది కిం తేజో ధాతు ధాతు అంటే ముద్ద ముద్దని ధాతు అంట ముద్ద ఇప్పుడు ఇప్పుడు ధాతు అనే పదం అర్థం చేసుకుంటారు ఎలాగంటే చపాతీలకి ముందు ఏముంటుంది పిండి ముద్ద అది ధాతువు అది ధాతువు అని ఎందుకన్నారు ఈ తయారయ్యే చపాతీలన్నీ దీని నుంచే వస్తాయి అంచేత దానికి ధాతువు ఉంటే ముందు ముద్ద ఒకటి చేసి పెట్టుకుంటాం ఆ ముద్దకి ధాతువు ఉంటాయి సో తేజస్సు యొక్క ముద్ద తేజోధాతులు ఇప్పుడు దాన్ని అనుసరించి సర్వము ప్రకాశిస్తోంది అని కనుక మీరు అన్నట్లయితే ఈ మాట తీసుకెళ్ళి ఎవరైనా జ్యోతిషికి చెప్పాను అనుకోండి ఆయన ఏమనుకుంటాడు అక్కడ తేజస్సు తేజోధాతువులు అన్నీ ఉన్నాయి కదా గురువు ఉన్నాడు శని ఉన్నాడు బహుశా దాన్ని అనుసరించేదంతా ప్రకాశిస్తోందేమో అనుకుంటాడు అనుకుంటాడాది ఒక ప్రశ్న అది ఇప్పుడు ఈ మాట మీరు చెప్పండి ఏమండి దాని దానిని అనుసరించే సర్వం ప్రకాశిస్తోంది దాని ప్రకాశము చేతనే సర్వం ప్రకాశిస్తోంది అని వేదనలో ఉంది అది ఏమై ఉంటుంది అని చెప్పారనుకోండి అంటే మా విష్ణువే అని వైష్ణవుని అంటారు కాదు మా శివుడే అని శేవుని అంటారు పూర్వం గాణపత్యులను ఒకళ్ళు ఉండేవారు ఇప్పుడు గాణపత్యులు అందరూ శేవుల్లో కలిసిపోయారు పూర్వం వాళ్ళు సపరేట్ ఐడెంటిటీ ఒకటి వెయిటే చేసుకునేవారు వాళ్ళు గాణపత్యులు వాళ్ళు శివుడు కాదే కాదు మా గణపతియేవాళ్ళు సౌరులని ఒకళ్ళు ఉండేవారు పూర్వం ఇప్పుడు వాళ్ళు వైష్ణవుల్లో కలిసిపోయారు వాళ్ళు సెపరేట్ ఐడెంటిటీ అని వెళ్ళలేదు వాళ్ళైతే ఒక నవ్వు నవ్వి వీళ్ళందరూ మూర్ఖులు అన్న ఒక నవ్వు నవ్వి సూర్యుడిని కాదని ప్రకాశించేది మరొకటి ఏదో ఉందంటారు వీళ్ళు వీళ్ళకి ఏమైనా బుధుందా ప్రత్యక్షంగా చూడవని ప్రకాశ ఎవరు ప్రకాశిస్తున్నారు సూర్యుడు ప్రకాశిస్తున్నాడా విష్ణు ప్రకాశిస్తున్నాడానికి చెప్పింది మీరు అని వాళ్ళేమో సూర్యుడే అని వాళ్ళు చెప్తారు జన విజ్ఞాన అడిగితే నువ్వు ఇలాంటి పేర్లన్నీ పెట్టావు అక్కడ ఒక ముద్ద ఒకటి ఉంది తేజోధాతు అది ప్రకాశిస్తూ ఉన్నది దానికి దేవుడి పేర్లన్నీ మీరే పెట్టారు అని వాడు అంటాడు ఇప్పుడు ఇది చర్చ ఆత్మని ఎవడో అండో నేనున్న విషయం చెప్తున్నా సో అది ఒక తేజోధాతువా అని ఒక ప్రశ్న కశ్చిత్ తేజోధాతు కశ్చిత్ ఒక తేజోధాతువా అంటే తేజస్సు యొక్క ముద్దయా ఆ ముద్ద ఏదైతే అది ప్రాజ్ఞ ఆత్మా ప్రాజ్ఞ అంటే ప్రకృష్ట జ్ఞానస్వరూపము అని అర్థం ప్రకృష్టం జానాతి ఇది ప్రాజ్ఞ సర్వమును గొప్పగా తెలుసుకుంటూ ఉండేది అక్కడ ఆ దీర్ఘాన్ని చూసి మీరు కంగారు పడకూడదు ప్రజ్ఞ అని అర్థం వేరే ఉంది కానీ ఇక్కడ మాత్రం అది కాదు ప్రాజ్ఞ అంటే ప్రకృష్టముగా తెలియనది మీరు చూ చూ చూసినా విన్నా ఏదైనా కూడా ఆత్మచైతన్యము చేతనే కదా ఏమైనా శృణోతి ఏనా కాబట్టి సర్వమును తెలుసుకుంటూ ఉండేటువంటి ఆత్మచైతన్యమే ఈ తేజోధ ఆత్మచైతన్యమేనా ఈ మంత్రము చెప్పేటువంటిది సశబ్దవాచ్యము ఆత్మచైతన్యమా అని శంక విచికిత్సాయా ఇది సందేహం విషయో విషయశ్చైవ అని అధికరణ న్యాయం ముందు విషయవాక్యం పట్టుకున్నాము తర్వాత సందేహంలో కూడా నిర్ధారణ చేశాము ఇదే అదే తేజోధాతువా ఆత్మయ మీరు జ్యోతిషిని అడిగితే ఏమని చెప్తాడు తేజోధాతు అని చెప్తాడా ఆత్మ అని మోడర్న్ కాస్మాలజిస్ట్నో లేకపోతే సైంటిస్ట్నో అడిగితే వాడేం చెప్తాడు తేజోధాతు అని చెప్తాడు భక్తి ద్వైత భక్తుని అడిగితే తేజోధాతువేనండి కానీ ఆ తేజోధాతువు మా దేవుడే అని వాడు చెప్తారు ఆత్మని ఎవడు చెప్పడం కాబట్టి వీటన్నిటినీ కూడా పూర్వపక్షం చేసేటి మొత్తం ప్రపంచంలో ఎన్ని వాదాలు ఉంటే అన్ని వాదాలని పూర్వపక్షం చేసేటి కాబట్టి మీరు ఒంటరిగా వాళ్ళు అయిపోతారంటే మేము ఒంటరిగానే ప్రకాశిస్తూ ఉంటాం అందరూ ప్రతిపక్షం అయిపోయినా పర్వాలేదు ఇంకా ఎవరైనా ప్రతిపక్షాలు ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా తీసుకొచ్చేసి మీరు అందరూ కలిపేసుకోండి మేమల్లా సో ఒక్కళ్ళలో ప్రకాశిస్తూ సిద్ధాంతాన్ని అలా కలిగి ఉంటాం ప్రతి సార్ ఈ మాట రైత్రీ ఉపనిషత్ భాష్యంలో అన్నారు శంకర్లు ఉండేవా నేను ఒంటరివాడిని అయిపోయాను ఏం పర్లేదు నేను ఒంటరిగానే ఈ సత్యాన్ని పట్టుకుని మీరందరూ ప్రతిపక్షంలో ఉండండి నేను చెప్తాను మీరందరూ తలలో ఉంచాల్సి ఉంటే దేశ్యాన్ని సర్వాన్ సో అంటే మీ యొక్క భావన ఏదైతే కలదో దాన్ని తిరస్కరించి సత్యాన్ని చూపిస్తాను అని అభిప్రాయం తేజోధాతు తావత్ ప్రాప్తం కాబట్టి పూర్వపక్షం ఏది అన్న దాని గురించి పెద్ద ఆలోచన ఏమీ లేదు తేజోధాతువు అదియే అతదవాచ్యము అని ప్రాప్తమైనది దానికి వివరణ కుత ముందువల్ల అంటే తేజోధాతూనామేవా సూర్యాదీనా ప్రతిషే అది ప్రతిషేధాన్ని బట్టి ప్రశ్శబ్దవాచ్యాన్ని చెప్పచ్చు అది ప్రకాశిస్తుంటే సూర్యుడు చంద్రుడు ఇవేం ప్రకాశించవు అని చెప్పారనుకోండి దాని అర్థం ఏంటంటే అది ఏదో ఒకటి అక్కడుంది సూర్య మండలంలో గ్రహ మండలంలో ఏదో ఒకటి ఉంది దాని ప్రకాశం ముందు సూర్యుడు చంద్రుడు కూడా వెలవెలబోతూ ఉంటాడు అని అనుకుంటారు అలా అనుకుంటారా ఆ నిషేధించి దాన్ని బట్టి ఏది చెప్తున్నారో అది ఆ నిషేధించి వాటికి చుట్టుముతూనే ఉంటుంది ఇప్పుడు మన్ హాటంలో నా అంత మునుగాడు ఎవడో వేడు అన్నాడు అనుకోండి అంటే ఎవళ్ళు వాళ్ళు వీడితో సమానం కాని వాళ్ళు ఎవళ్ళు అక్కడ ఉన్న వాళ్ళే ఉంటారు దేనిని నిషేధిస్తున్నారో దాన్ని ఈ నిషేధించగా మిగిలింది ఏదో కూడా మనం ఊహ చేయగలుగుతాం ఇక్కడ సూర్యచంద్రుల యొక్క బాణాన్ని నిషేధిస్తున్నారు కాబట్టి సూర్యచంద్రుల సరసమే ఉంటో వాటికంటే కూడా గొప్పగా ప్రకాశించే తేజోధతులు ఏదో ఒకటి అయ్యుంటుంది జ్యోతిషి కరెక్ట్గా అలాగే ఆలోచిస్తాడు అదేదో ఇంకొక గ్రహం అయ్యుంటుంది అన్ని గ్రహాలే వాడికి చంద్రుడు గ్రహమే సూర్యుడు గ్రహమే భూమి కాదు మళ్ళా సో కాబట్టి చంద్రుడు గ్రహణే సూర్యుడు గ్రహమే కాబట్టి అక్కడే ఇంకేదో గ్రహం ఉంటుంది బహుశా గురుగ్రహం అయి ఉంటుంది ఎందుకంటే బృహస్పతి ముందు సూర్యుడు చంద్రుడు కూడా చేతుల కొట్టుకుని నిలబడాల్సిందే కాబట్టి గురుగ్రహమే ఇది అయ్యుంటుంది అది యక్క చూడండి చాలా విద్యూరమైన సమాచారం అది కాబట్టి నాకలా ఆశ్చర్యవలసింది నాకు ముఖ మీద వేలు వేసుకోవాలనిపిస్తుంది అసమానూ ముక్కు మీద వేలు వేసుకోవాలిపోదు వీడు మోహన్ సార్ వీళ్ళు ఎలా చెప్పేస్తున్నారు లోకాన్ని ఇలాగా ఎంత గుండెలు తీసిన బొంతులు రా ఎందుకంటే శృతిలో ఉన్న మాట ఎక్కడా లెక్క చేయకుండా అయ్యో విని వాళ్ళలో తెలుసున్నవాడు ఎవడైనా ఉంటాడేమో వాళ్ళ ముందు మనం తప్పు చెప్పినట్టు అవుతుందేమో అనేటువంటి శంక లేకుండగా గుండెలు తీసిన గొంతులు ఆ అసత్యాన్ని అలా చెప్పేసుకునే ఉంటాడు రామ రామ సో అలాంటి తేజోధాతులేదో అయి ఉంటుంది ఎందుకంటే సూర్య తేజోధా ఏది నిషేధింపబడిందో అదల్లా తేజోధాతులే సూర్యుడు తేజోధాతుడు చంద్రుడు తేజోధాతుడు అవేమీ లెక్కలో కాదు అగ్ని కూడా తేజోధాతులే అవేమీ లెక్క కాదు అంటే ఇది కూడా ఒక తేజోధాతులే దా నేను తిన్నానండి అది దాని ముందు భంగినిపల్లి కానీ రసాలు కానీ ఏది కూడా లెక్క కాదు అంటే అది ఏమిటి తినుంటానంటారు మోడకొండ తినుంటారు ఐస్ క్రీమ్ కాదు కాబట్టి తేజోధాతులే అయ్యి ఉండాలి తేజస్వభావకం హీ చంద్రతారకాది తేజస్వభావకే ఏవా సూర్యే భాసమానే అహనీ నాసతే ఇది ప్రతి ప్రసిద్ధం ఇప్పుడు చంద్రుడు వెలు ప్రకాశిస్తాడు నక్షత్రాలు ప్రకాశిస్తాయి సూర్యుడు ప్రకాశిస్తాడు కానీ సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటే చంద్రుడు ప్రకాశించడు నక్షత్రాలు కూడా ప్రకాశించడు ఇది మనకు లోకంలో ప్రసిద్ధంగా ఉంది ఈ మంత్రం కూడా అదే ధోరణిలో ఉంది ఏది ప్రకాశిస్తే సూర్యుడు చంద్రుడు కూడా ప్రకాశించరు అంటే అటువంటి పరిస్థితి ఒకటి మనకు తెలుస్తూనే ఉంది సూర్యుడు ప్రకాశించినప్పుడు ఫలానా ఫలానా ప్రకాశించవు అని అంటే ఇదేదో సూర్యుడి అయి ఉంటుంది అది ప్రకాశించేప్పుడు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలన్నీ కూడా నిషేధించబడతాయి అటువంటిది ఏదో గొప్పదేదో అయి ఉంటుంది తే తూర్యేణ సర్వమిదం చంద్రతారకాది ఎస్మిన్న భాసతే ఎస్మిన్ అంటే దేని ఎందు అంటే అవచ్చి దీ దీని ఎందు ప్రకాశిస్తాయని కాదు ఎస్మిన్ సతి ఏది ఉంటూ ఉండగా ఏది ప్రకాశిస్తూ ఉండగా సూర్యుడితో సహ చంద్రుడు తారకలు అగ్ని మొదలైనవి కూడా ప్రకాశించవో అటువంటిది ఒకటి మనం దాని గురించి మాట్లాడుతున్నాము సోపీ తేజస్వభావ ఏవ కశ్చిత్ ఇత్యవగమ్యతే అది కూడా ఒక తేజస్వభావము కలిగినది ప్రకాశించే స్వభావము కలిగింది అయి ఉండాలి ఎందుకంటే దాని ముందు వెలవెలబోతాయి అని మీరు తేజోధాతువులన్నింటినీ చెప్పుకుంటూ వస్తున్నారు కనుక వీటి తలదన్నే తేజోధాతువులు ఏదో ఒకటి అయి ఈ చర్చంతా ఏమిటో తెలుసు అండి మనిషి ఎంతసేపు అధిభూతంలోకి అధి దేవుల్లోకి పైకి చూస్తాడు తప్ప తనలో చూసుకోడు ఎంతసేపు పైకే చూస్తూ ఉంటాడు సో మీకు దుఃఖం ఉందనుకోండి మీకు దుఃఖం ఉంటే ఆ దుఃఖ హేతు ఏమిటి అజ్ఞానం కదా దుఃఖానికి మూలం అజ్ఞానం ఎందుకని వీడ ఆనందవరూపుడు వీడు ఆనంద స్వరూపుడే దుఃఖిస్తున్నాడు అంటే డబ్బున్నవాడే అడుక్కు తింటున్నాడు అంటే వాడికి ఆ డబ్బు ఉన్నట్టు తెలియదు అన్నమాట ఎక్కడుందో తెలియదు ఆ రకంగా ఆనంద దుఃఖిస్తున్నాడు అంటే అజ్ఞానం చేత వీడు దుఃఖిస్తున్నాడు అర్థం కాబట్టి ఆ జ్ఞానం ఎక్కడుంటుంది ఆ పైన తిరుగుతూ ఉంటుందా లేకపోతే వీడి లోపల ఉంటుందా మీరు ఈ జ్యోతిషే ఏం చేస్తాడు ఈ అజ్ఞానం గురించి వాడు మాట్లాడటం ఎందుకంటే వాడు దాని కిందే ఉన్నాడు ఇంకేం మాట్లాడతాడు అమేజింగ్ సైకాలజీ అజ్ఞానం గురించి మాట్లాడాలి తాత్కాలికంగా ఏదైనా చెప్పినా ఉపశమనం కోసం ఏదో ఉపశమనం ఈ గ్రహం ఏదో తేడాలో ఉన్నాయా వీళ్ళకి చెప్పండి చేసుకోని ఉపశమనం కోసం చెప్పినా వాడిని చూడు తాత్కాలికంగా చెప్తున్నానమ్మా నువ్వు ఎప్పటికైనా తెలుసుకోవాలి సుఖ దుఃఖాలకు అతీతంగా బ్రతకడం వీటి వాళ్ళ కొట్టుకుపోవడం సరికాదు అని ఒక సందేశం కూడా వాడికి ఇవ్వాలి లేకపోతే చాలా తప్పు మళ్ళీ మళ్ళీ రిటర్న్ కస్టమర్స్ అయిపోతారు బిజినెస్లో రిటర్న్ కస్టమర్స్ సార్ మోస్ట్ ఇంపార్టెంట్ శర్మగారు నగరం కావలసి చెప్తారు ఆయన బిజినెస్ మ్యాన్ రిటర్న్ కస్టమర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎప్పుడో ఒకసారి వచ్చిపోయేవాడు ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు క్లాసుకి వెళ్ళి లైక్ ద రెగ్యులర్గా వచ్చి వాడు భిక్షిస్తాడు లేదన్నా సేవ చేస్తాడు ఏదో చేస్తాడు ఎప్పుడో ఒకసారి వచ్చి ఒకసారి వెళ్ళి పెడితే హౌ కెన్ యూ హ్యావ్ ఎనీ దయా వెల్కమ్ సో బిజినెస్లో కూడా రిటర్న్ కష్టం కాబట్టి వీడికి సత్యం చెప్పేస్తే వాడు మళ్ళీ రిటర్న్ అవ్వడు చేత వాడిని అలాగా అధ్యానంలో నిలబెట్టేయాలి మామూలుగా డాక్టర్ గారు కథ ఆయన కొడుకు కూడా డాక్టర్గా జన్మించాడు తన ఫ్యామిలీ వృత్తి అనమాట తన నర్సింగ్ హోంలో చేర్చుకున్నాడు ఓ పెద్ద ఆయన వస్తూ ఉంటాడు నర్సింగ్ హోమ్కి వారానికి ఒకసారి ఆయన వచ్చినప్పుడు ఈ తండ్రి లేడు కొడుకు డాక్టర్ని ఉన్నాడు చక్కగా పరీక్ష చేసి మంది ఇచ్చి పంపిడు ఆయన తగ్గిపోయింది నాకు రోగం తగ్గిపోయిందని ఫోన్ చేశాడు మీ కొడుకు చాలా బుద్ధిమంతుడు హస్తవాసి గలవాడు దాటి పొందిచ్చాడా ఏమైనా నేను వచ్చినప్పుడు నువ్వు లేవు తగ్గిపోయింది నాకు రోగం అప్పుడు కొడుకులు పిలిచి నీ చదువు ఆయనతో చదివించాను రా నేను ఆయన ఇచ్చే ఫీజు తోటే నిన్ను చదివించారు నువ్వు ఆయనేవో లేకుండా చేసేవు ఈజ్ నోమోర్ ఏ కస్టమర్ ఇదే పని వైద్య ఇలా చేస్తే అయినట్టే అని కొడుకు చెప్తాడు అసలు రిటర్న్ కస్టమర్ అనమాట ఎనీవే కాబట్టి బయట చూసే స్వభావం అందుకోసం చెప్తున్నాను బయటకు చూసే స్వభావం బయటికి చూడడంలో కూడా కొంత వివేకం ఉంటుంది చుట్టుముట్టు పైకి చూసేస్తుంది పైకి పైకి చూస్తే పైకి ఏం కనపడుతుంది సో ఆ స్వభావం మనుషుల్లో చాలా దృఢంగా ఉంటుంది దాన్ని ఇటువంటి పూర్వపక్షాలన్నీ వస్తాయి సో అది కూడా తెజస్వభావము కలిగిన ఒక ధాతు ఒక ముద్ద ఎక్కడో కూర్చొని ఉంటుంది అని మనకి తెలుస్తోంది అనుభానమీ తేజ స్వభావకే ఉపపద్యతే సమానస్వభావ అనుకారదర్శనా అది అనుకార అనుకార అంటే అనుకృతి ఫస్ట్ టైం భాష్యకారులు సూత్రకారుని పదాన్ని పట్టుకున్నారు సూత్రకారుడు ఉచ్చరించాడు కదా సూత్రకారుడు అనుకృతి అన్నాడు అనుమానం అనదు అంచేతను అనుకృతి అంటే అనుకరణము అనుక అనుకరించుట అది ఏదైనా అవ్వచ్చు లోకంలో ఎక్కడైనా సరే అనుకరణము అనేది ఎక్కడ ఉంటే అక్కడ అది సమాన స్వభావము గలవారి అందే ఉంటుంది ఇప్పుడు షేక్స్పియర్ని అనుకరించాడండి ఈయన అన్నారనుకోండి ఆ ఈయన కవి అవుతాడా కంసాలు అవుతాడా షేక్స్పియర్ని అనుకరించిన వాడు కవి అవుతాడు కొన్ని చిన్నో పెద్దో కవి అవుతాడు తప్ప కంసాలు ఎవడు కదా కాబట్టి అనుకరించుట అనే సందర్భంలో అనుకరించేది అనుకరింపబడేది సమానమైన స్వభావము ఇవి ఉంటాయి ఇప్పుడు ఇక్కడ దానిని అనుకరించి ఈ సూర్యచంద్రాలు ప్రకాశిస్తున్నాయి అన్నప్పుడు సూర్యచంద్రాలు ప్రకాశించే తేజోహౌతువులు కనుక అవి అనుకరిస్తున్నాయో అది కూడా తేజోధాతు అయి ఉంటుంది కాబట్టి అదేదో ఒక తేజోధాతు ఒకటి అక్కడ ఉన్నది దానివల్లనే ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి ఈ మంత్రానికి మీరు ద్వైతాచార్యులు ఎలా చెప్తారో చెప్పుకుంటారా అక్కడ శ్రీ మహావిష్ణువు ఆ సూర్యమండలంలో కూర్చుని ప్రకాశిస్తున్నాడు ఆయన ప్రకాశిస్తున్నాడు కాబట్టి సూర్యుడు ప్రకాశిస్తున్నాడు చంద్రుడు ప్రకాశిస్తున్నాడు తారకలు ప్రకాశిస్తున్నాడు అని చెప్తారు ఏమండి గాయత్రి కూడా ఆ మాట చెప్తుండే కానీ ఇంకో చిన్న ముక్క ఉంటుంది గాయత్రిలో పైన అదే మాట చెప్పి ధియోయోనః ప్రచోదయాత్ర ఉంటుంది అది సరిగ్గా చెప్పడం అక్కడ చెప్పకూడదు సూర్యమండలంలో కూర్చుని జగత్తులందరినీ ప్రకాశింపజేసే ఆ పరమాత్మ విడగలడు వాడే వీడు అని ఆ మాటే చెప్పరు అక్కడే వస్తుంది కదా అయినా మొత్తానికి ఏదో ఒక తేజోధాతు అయ్యి ఉంటుంది గచ్చంతం అనుగచ్చతి వచ్చి అది అనుకృతి భాంతం అనుభాతి గచ్చంతం అనుగచ్చతి వెనకల వెళ్తున్నాడు వెనక వెళ్తున్నాడు అంటే ఎవళ్ళ వెనక వెళ్తున్నాడు ఫలానా శాస్త్రీయారు వెనక వెళ్తున్నారు శాస్త్రీయారు ఏం చేస్తున్నారు పడుకుని ఎదురబోతున్నారు అని చెప్పడానికి వీలు లేదు వెనక వెళ్తున్నారు అంటే శాస్త్రి కూడా వెళ్తున్నారు అనమాట గచ్చంతం మనం గచ్చం తస్య భాషా సర్వమిద విభాతి అది ప్రకాశిస్తూ ఉంటే ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి అలా ప్రకాశిస్తోంది అంటే అది ఏదై ఉంటుంది ఓ తేజోధాత్వై ఉంటుంది వీడేం ప్రకాశిస్తున్నాడు వీడు ఉన్నాడు వీడేం ప్రకాశిస్తాడు తేజోధాతువే అయ్యి ఉంటుంది అది వీడు ఈ సుబ్బమ్మ రామన్న వెంకమ్మ ఉన్నాడు వీడేం ప్రకాశిస్తాడండి వీడు స్నానం చేసినా కూడా ప్రకాశిస్తాడు వీడేం ప్రకాశిస్తాడు కాబట్టి ఆ తేజోధాతు ఏదోతుంది అదేం ప్రకాశిస్తూ ఉంటుంది అని దట్ ఈస్ ది వే దిస్క్రైబ్ అలా డిస్క్రైబ్ చేస్తారు ద్వైతవాదులు ద్వైతాచార్యులు దట్ ఈస్ హిస్క్రైబ్ వాళ్ళు ఏ వాళ్ళు గుండెలు తీసిన బొట్టు ఏ మంత్రాన్నే వీధులు పెట్టారు మొట్టమొదట కొంచెం భయపడి ఈ మంత్రాల జోళ్ళకు వచ్చేవారు కాదు అబు వందులే బాబు ఇవి మనకు అనుకూలంగా లేదురా బాబు అని దూరంగా ఉండేవారు అయితే ఆ తర్వాత ఇంకా అది కూడా విధులు పెట్టేశారు మన పార్లమెంటేరియన్స్ లాగా అన్ని నార్మ్స్ విదిలిపెట్టేసి రోడ్డు ఎక్కేశారు ఈ ద్వైతవాదులు కూడా రోడ్డును పడ్డారు ఏ మంత్రం నువ్వు పెట్టు దాన్ని ఇటు తిప్పి అటు తిప్పి అద్వేతం నుంచి తీసేసి ద్వైతంలో పెట్టేస్తారు వాళ్ళకేది తత్వమశీని అతత్వమశీ చేసిన వాళ్ళని మీరు ఎక్కడ ఆపగలరు సో స ఆత్మ తత్వమసి స ఆత్మా తత్వమశి శ్వేతకేతో అని ఉంటే స ఆత్మా అతత్వమశిష్వేతకేతను విడదీసి నువ్వు అది అని చెప్పారంటే వాళ్ళని యమనాలు గుండెలు తీసిన బంటలో ఉన్నా కదా ఆ రకంగా వారు వ్యాఖ్యానం చేసి చెప్తున్నాడంటే వీళ్ళందరూ దుడు బసవన్నలా తలువుతో అది వింటున్నాడంటే ఇది కలికాలం అంటారా కాదు అంటారా లైక్ దా పైగా ఎదురుదారి కూడా చేస్తారు ఎదురుదారి ఎదురుదారి అదే వాటే ఎదురుదాడి అంటే ఒక్కటే సందర్భం ఆ సందర్భం ఏంటంటే మన అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు లేచి ఏదో ఒక కరప్షన్ ఉంది మీరు కరప్ట్గా చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్లో సరిగ్గా వర్క్ జరగట్లేదు డబ్బులు ఖర్చు పెడుతున్నారు అని కరప్షన్ కేసు ఏదో చెప్దామనుకుంటాడా అని ప్రారంభిస్తాడు ప్రారంభిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే వే డోంట్ అడ్రస్ యూస్ క్వశ్చన్ అడ్రస్ చేయకుండా ఎదురుదాడి చేస్తారు ఎదురుదాడి చేసి ఇంకేదో ఒకటి వచ్చి అక్కడ అక్కడ కనబడితే వాళ్ళు చేశారంటావు అది నువ్వు ఎరగవా అంటావు అలాగే అంటే ఆయన ఉంటాడు అది కాదురా మీరు అడిగించి మీరు రిప్లై ఇవ్వాలి అలా నేను ప్రతిపక్ష నేను అడిగిన దానికి మీరు రిప్లై ఇవ్వాలి మీరు రిప్లై ఇవ్వకుండా ఎదురుదాడి చేస్తారేమిటి హౌ కెన్ యూ డూ దాట్ ఇట్ ఈ రెగ్యులర్స్డ్ పార్లమెంటరీ నామ్స్ అసెంబ్లీ రూల్స్కు వ్యతిరేకం అని అంటాడు ఆయన అంటే మళ్ళీ లేచి నువ్వు అసెంబ్లీలో ఉన్నప్పుడు అలా చేసావు కదా అది వచ్చి దాని మీద మళ్ళీ ఎదుగుదాలి మొత్తానికి ఆయన ప్రజలకు దేనికి సమాధానం ఉండదు ఆయన ప్రెసిడెంట్ అయిపోయి బయటకు వచ్చి నేను పార్లమెంట్ వెళ్ళడం మానేద్దాం అనుకుంటున్నానండి లెజిస్లేటివ్ అసెంబ్లీకి వెళ్ళాలను అవసరం ఎందుకంటే నేను ఏది అడిగినా వాళ్ళు ఎదుగుదా చేస్తున్నారు దావిడా అది ఆయన నిజంగా నేను ఆయన్ని చూసి కళలో నీళ్ళు తక్కువ వాప అలా చేయకూడదు అడిగినాను ఏమన్నా సమాధానం చెప్పాలి కదా ప్రతిపక్ష నాయకుడిని కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి ఎదుగుదాగంటే అలా సో అద్వైతం మీద ఎదురుగా చేయడం బైలామనుగచ్చతి కస్మాత్ తేజోధాత్ క్చిత్ ప్రాప్తే బ్రూమ కాబట్టి ఇది ఒక తేజోధాత్ వేస్తుంది అని ప్రాప్తమైపోతే సమాధానం సిద్ధాంతం ప్రాజ్ఞ ఏవాత్మాహతి అది తేజోధాతు అన్నమాట వాస్తవమే కానీ అది ఆత్మయే సర్వమును తెలుసుకుంటూ ఉండే ఆత్మయే ఇక్కడ అతశ్శబ్దవాచ్యమైనది తస్మాత్ అందువల్ల అంటే బ్రహ్మానే పదం వచ్చింది ఆ బ్రహ్మాత్మయే ఇక్కడ మనకి బోధింపబడుతోంది మంత్రం చేత ఎందువల్ల అంటే అనుకూతే అనుకృతి వల్ల అనుకృతే తస్య అనుకృతేహం వస్తుంది అనుకరణం అనుకృతి అనుకృతి అంటే అనుకరించుట అనుకారణం అంటే ఆ ప్రత్యయాల్లో తేడా కువ్ అదే ఉంటుంది క్లి అనే ప్రత్యయం వేస్తే కృతిహే అయింది అన్న అనే ప్రత్యయం అన్నం ఏదో ప్రత్యయం వేస్తే అనుకారణం ఎదేతత్ తమేవంతమనుభాతి సర్వం అనుకరణము అంటే అనుధానం అనుసరించి చేత ఏమిటది ఏదైతే అది వెళ్ళడం అయితే అనుసరించి వెళ్ళడము తినడం అయితే అనుసరించి తినడము ప్రకాశించడం అయితే అనుసరించి ప్రకాశించడము అది అనుభానము అనుభానం చెప్పారు ఇక్కడ తమేవాంతం అనుభాతి సర్వం అనే ఈ అనుమానం ఏదైతే చెప్పారో తత్ రాజ్ఞ పరిగ్రహే అవకల్పతే ఆ విధానము ప్రాజ్ఞ ఆత్మన స్వీకరించినప్పుడు చక్కగా యుక్తియుక్తంగా ఉంటుంది నైస్గా ఫిట్ అవుతుంది కాబట్టి ప్రాజ్ఞాత్మయే ఇక్కడ చెప్పబడుతుంది భాగోపసత్య సంకల్ప ఇది ప్రాజ్ఞమాత్మానం కామనంది చాలా జంలో చెప్పారు మీ స్వరూపము ప్రకాశం భావరూప అక్కడ అక్కడ ఆత్మ గురించే చెప్పారు పైగా సత్య సంకల్ప మీ సంకల్పం సత్యమవుతుంది మీరు తెలుసుకోవాలి ఇప్పుడు అన్నీ ప్రకాశిస్తున్నాయి నేను అజ్ఞానిని అనుకోకూడదు అజ్ఞానం కూడా మీరు ప్రకా మీ వల్లే ప్రకాశిస్తుంది మీరు తెలుసుకునేవాడు లేక అరే నేను పొరపాటు చేశాను రా నేను తప్పు చేశాను ఆ తప్పు ఎవడికి తెలిసింది వాడికే తెలిసింది అంటే వాడి జ్ఞానం ఎంత గొప్పదో చూడండి పెదరవాడు తెలుపుడు చేశాడంటే వాడు తెలుపుడు చేశాడు సరే వీడు తెలుసుకున్నాడు కదండి తెలుసుకునేది వీడు పెదరవాడు తెలుసుకోలేడు ఆన్ హిజ్ బిహా పెదరవాడు వడికే తెలుపుడు చేయగలడు వీడే తెలుసుకోవాలి తన తప్పుని తానే తెలుసుకోవాలి అంటే అజ్ఞానాన్ని కూడా వీడే ప్రకాశింపజేస్తాడు సర్వాన్ని వీడు ప్రకాశింపజేస్తూ ఉంటాడు వీడు భారూపుడు భాంట ప్రకాశ ప్రకాశస్వరూపుడు నిద్రలేస్తే జాగ్రత్త అవస్థను ప్రకాశింపజేస్తాడు నిద్రించినప్పుడు స్వప్నావస్థను ప్రకాశింపజేస్తాడు సుషుప్తిని ప్రకాశింపజేస్తాడు సర్వమును ప్రకాశింపజేసే భావూకుడు తర్వాత సత్య సంకల్ప వీడు సత్య సంకల్పుడు లోకంలో ఈ మాటను ఒప్పుకోరు వీడు సత్య సంకల్పుడు ఎలా అవుతాడండి మ్యాన్ ప్రపోజస్ గాడ్ డిస్పోజెస్ కదా వీడు సత్య సంకల్పుడు ఎలా అవుతాడు చూడండి మ్యాన్ ప్రపోజస్ గాడ్ డిస్పోజెస్ ఆ టాపిక్ వేరు ఆ కాంటెక్స్ట్ వేరు వీడు సత్య సంకల్పుడని మీరు గుర్తించాలి దాన్ని ఎలాగంటే ఇప్పుడు ఇది నిన్న పాఠంలో చెప్పాను ఇది చాలా డిఫికల్ట్ అని మీరు అన్నారనుకోండి యూ మేడ్ ఇట్ డిఫికల్ట్ మీరు అది డిఫికల్ట్ అని అంటే ఇది డిఫికల్ట్ అవు అని మీరు ఆశీర్వదించారు అది డిఫికల్ట్ అయిపోతుంది ఇది అసంభవము అని మీరంటే అది అసంభవం నేను అభాగ్యుడను అంటే వాడు అభాగ్యుడు నేను దుఃఖంతో దుఃఖంతో సతమతం అయిపోతున్నాను అంటే వాడు దుఃఖంతో సతమతం అయిపోతున్నాడు సత్య సంకల్పం అంటే ఏమంటే దుఃఖం ఏమిటండి వచ్చిపోయేవి చూద్దాం నేను సంగతి కాబట్టి నేను సంసారిని అని అనుకుంటున్నంత కాలం వాడు సంసారిగానే ఉంటాడు నేను సంసారినా అని క్వశ్చన్ చేసేటంటే అప్పుడే ఆల్రెడీ ఇది అజ్ఞానం బేటలు వాడడం ఆరంభం వస్తుంది ఇప్పుడు సత్య సంకల్పుడే ఇది శాస్త్రం చెప్తుంది ఈ పాఠంలో ఉంది ఇంకో పాఠం చెప్తా చూడండి నీవు అయోధ్యుడు అభాగ్యుడు నువ్వు ఏది తలచినా జరగదు ఆయన తలిస్తేనే జరుగుతుంది ఇది ఎలా ఇది విన వినడానికి ఎంత తెలివితేటలుగా ఉన్నది చూడండి అవును కరెక్టే అనుకుంటారా అవును కరెక్టే కదా మరి అయితే ఇప్పుడు ఏం చేద్దాం కొబ్బరికాయలు దక్షిణ పట్టుకురా అంతే ఇంక చేసీదే ఆ సత్య సంకల్పుడు ఎక్కడో పైన కూర్చొని ఉన్నాడు నువ్వు అయోగ్యుడు అహోగ్యుడు అయితే నీ దేశీయం ఉందని కొబ్బరికాయలు దక్షిణ పట్టుకురావడమే పట్టాల్సి కానీ నీడు అలా కాకుండా ఇప్పుడు ఇందాక నేను చెప్పింది ఎలా ఉంది సత్య సంకల్ప నీవు సత్య సంకల్పుడు అని చేతనే స్వామీజీ చెప్పారు పూజ స్వామీజీని చెప్పారు చాలా సగ్గా చెప్పారు ఆయన ఏమన్నారంటే ఈ రెండు జట్లు ఇలా పెట్టి ఇవి అతుకుపోయాయి రావట్లేదని అని మీరు అని చూసుకోండి అతుకుపోయాడి రావట్లేదంట రావండి రావు అతుక్కుపోయే రావట్లేదని మీరు అనుకున్నంతసేపు రావండి ఇప్పుడు నా మటికి నాకు రావట్లేదు ఏమతుకుపోయాడి మే నాట్ బి సో రెండు గంట